సత్యం అనుకున్నాడు అనుకోగానే అవసాత్రయ వ్యవహారం వచ్చేసింది ఆ వ్యవహారం వచ్చేయగానే ఆ వ్యవహార ఫలితం కర్మ వచ్చేసింది కర్మ రాగానే క్రియ వచ్చేసింది క్రియ రాగానే ఫలితం వచ్చేసింది అసలు మొదటి వృత్తి అయినటువంటి అహం వృత్తి దగ్గర ఉంటే ఆ అహం వృత్తిని లేకుండా చేస్తే అహం రహిత పద్ధతిగా కనుక నీవు ఉంటే అది స్వరూప జ్ఞానం నిష్ఠవుతుంది అదే అవస్థాత్రయమనే ప్రథమ వృత్తిలోకి చేరితే చదాభాసుడైపోయాడు జీవుడైపోయాడు జగద్భావం వెనకాల పడ్డాడు సరే విషయములతో చెందిన వృత్తి తిషయాకార వృత్తి అగుచున్నది అంతే సింపుల్ యాజ్ ఏ దేని మీద దృశ్య దృశ్యం మీద దృష్టి పడితే అదే తానైపోయాడు ఈ వృత్తి నిండినప్పుడు అది వృత్తి అయినకు వైకల్యము కలుకనిచోడ్ర వృత్తి అను అంతే చూడండి మాస్టర్ కి అనమాట మాస్టర్ కీ అంటారు ఈ తాళం చేతితో ఏదైనా తెరిచేయొచ్చు ఏమిటది బ్రహ్మాకార వృత్తి ఈ బ్రహ్మాకార వృత్తి చేస్తే నాకేమిటండి ప్రయోజనం మానవుడు చూడండి ఏమండి మీ దగ్గరకు వస్తే నాకేమిస్తారు నాకేం ప్రయోజనం గురువు గారిని పట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నారనుకోండి నువ్వు నేర్చుకున్నదంతా పోగొడతాడు నీకు తెలిసిందంతా పోగొడతాడు ఉన్న తెలివి పోయేటు చేసి కొత్త తెలివి వచ్చేటు చేస్తాడు అదే గురువు అయినా ఈశ్వరుడైనా చేసేది నువ్వు ఏ తెలుగులో ఉన్నావో నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని అన్నాడు నిన్నెప్పుడు ప్రశంసించడు నువ్వు అద్భుతం అనడు ఎందుకన్నాడు అది వృత్తి అది స్వరూపం కాదు ఆహా అద్భుతమని అనడు గురువు ఎప్పుడు కూడా ఎందుకని నువ్వు చెప్పే నిర్ణయాలన్నీ ఏదో తెలివికి పరి పరిమితించబడి ఉంటాయి అది అఖండ బ్రహ్మాకార వృత్తిగా పరిణమించేంత వరకు బ్రహ్మానుసంధానం చేస్తూ బ్రహ్మాకార వృత్తి అనే పెద్దముళ్ళు తోటి మిగిలిన వృత్తులన్నింటినీ తీసేసేంత వరకు అఖండ బ్రహ్మాకార వృత్తి అనే నిర్ణయం నిర్ణయం ఉన్నది బ్రహ్మమి అనే నిర్ణయం పొంది కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అన నిర్ణయం పొందే వరకు విశ్రమించకు ఆగకు బ్రహ్మాకార వృత్తి బ్రహ్మానుసంధానం ఎంతకాలం చేయాలండి కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అఖండ బ్రహ్మాకార వృత్తి నిర్ణయం వరకు చేస్తూనే ఉండాలి అసలు చేసే పని ఏమిటయ్యా పుట్టిన దగ్గరిని పోయే వరకు చేయదగిన పని ఏమిటి బ్రహ్మాకార వృత్తియే బ్రహ్మానుసంధానమే సర్వం బ్రహ్మమయో భూత్వా సర్వం అంటే నువ్వు కూడా వచ్చి అందులో జగజ్జీవేశ్వరులను కలిపితే సర్వం సృష్టి స్థితి లయాలను కలిపితే సర్వం పంచశక్తులు పంచబ్రహ్మాలను కలిపితే సర్వం పెండా బ్రహ్మాండాలను కలిపితే సర్వం అందులో ఉన్న అహాన్ని కూడా కలిపితే ఆరింటి అందున్న అహం కూడా కలిపితే అఖండం అఖండ బ్రహ్మాకార వృత్తి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్కటే మానవుడు సాధించతగినటువంటి చెయ్యి తగినటువంటి పని ఎందుకని వృత్తులు అనేటటువంటివన్నీ కూడా ఎప్పుడూ ఒక నదీ ప్రవాహంలాగా వస్తూ పోతూ ఉంటాయి నదీ ప్రవాహం వస్తూనే ఉంటుంది గంగానది ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే మనలో కూడా వృత్తి అనే ప్రవాహం కూడా అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఏం చేయవచ్చు దానిని జాగ్రత్తగా ఆ జలాన్ని గంగా నదీ జలాన్ని ఎట్లయితే శుద్ధి చేస్తున్నామో అలా ఈ వృత్తిని కూడా గుణధర్మాలలో నుంచి బయటపడేటట్లుగా శుద్ధి చెయ్యవచ్చు ఇంకేం చేయవచ్చు కావాలంటే ఏటైనా డైవర్ట్ చేయవచ్చు ఆ గంగానదిని డైవర్ట్ చేయడం ద్వారా పంటలు పండించాం విద్యుత్ ఉత్పాదన చేశాం ఇంకా రకరకాల పనులన్నీ చేసాం అవన్నీ ఏమిటి డైవర్షన్ ఆయా పరమ ప్రయోజనాలన్నింటినీ కూడా మనం పొందవచ్చు దట్స్ కాల్డ్ డైవర్స్ కాబట్టి క్లీనింగ్ చేయడం అంతానేమో కర్మ మార్గం డైవర్ట్ చేసి ప్రయోజనాన్ని సాధించడమేమో భక్తి మార్గం సరే ఏం చేయమంటారండి పోనీ ఓపెన్ చేద్దాం ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేద్దాం బ్యారేజ్ బాంత్ అడ్డుకట్ట వేద్దాం అన్నాం అనుకోండి అది యోగ మార్గం యోగాశత్త వృత్తి నిరోధక బ్యారేజ్ వేయటం లాంటిది ఏమండి దీనివల్ల ఎప్పటికైనా పని పూర్తవుతుందా అన్నావు ఏమిటి అసలు నీ పని ఈ మూడు పనులు ఎందుకు చేద్దాం అనుకున్నావు వృత్తి వృత్తులను బాగు చేయడం ద్వారా క్వాలిటీ పెంచడం ద్వారా క్వాంటిటీ తగ్గించడం ద్వారా క్వాలిటీ పెంచాలి క్వాంటిటీ తగ్గించాలి నెంబర్ ఆఫ్ వృత్తులు నెంబర్ ఆఫ్ ఆలోచనలు నెంబర్ ఆఫ్ కర్మలు నెంబర్ ఆఫ్ క్రియలు నెంబర్ ఆఫ్ ఫలితాలు ఎక్కువైపోయినాయా తక్కువైపోయినాయా బో అసలు తట్టుకోలేదంత అయిపోయినాయండి బాబోయి ఓహో అలాగా అయితే క్వాంటిటీ తగ్గించు ధ్యానం చెయ్యి జపం చేయి తపం చేయి యజ్ఞం చెయ్యి యాగం చెయ్యి కర్మ చెయ్యి యోగం చెయ్యి ఇవన్నీ ఇవి సరే చేస్తే అయిపోతుందా ఇదంతా కేవలం ఊరికే పళ్ళు దంచడం లాంటిది వడ్లు వడ్లో నుంచి పళ్ళు వేరు చేయడం లాంటిది ఇదంతా పని తర్వాత ఏం చేయాలండి ఆ వచ్చిన బియ్యాన్ని వణుకు దిను